సోతం ఈసా పరిశుభ్ర దేవ దీనంత సాయం చేస్తే నడిపించి నా దీవానికి శుతం పరిశుద్ధ తండ్రి ఈసానికి మానంతా బ్రాహ్మణ్ సాకుల గొప్ప దేవ ఇజ్రాయల్ పరిశుభ్ర దేవ నీతి మీ క్రిప జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి పరిశుద్ధాత్మ జ్ఞానంతో నింపి మా ప్రాంతంలో మీరు నిలువని రాణిబెట్టి నడిపించండి మన తన ఈసా ఈ పగడిపూట ప్రభావ ప్రేరణ కలిపి కనుక మీరే సహాయకలు నడిపించి మీ ఆత్మ కంట్రోల్లో పెట్టుకొని మీ జ్ఞానం కంట్రోల్లో పెట్టుకొని సైతం చేయాలి కాల్చి సెవెన్ బ్రదర్ ఒక బ్రదర్ రాజులు మనకెవరు లేరు షూరులు రాజులు మనకెవ్వరు చూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా మన అండ సైన్యములకు అధిపతి అయినా ఏ హోవా మన అండ ఇద్దముయహో వాదే యుద్ధమో యహోవాదే యుద్ధమో యహోవాదే యుద్ధమో యహోవాదే బాదలు మనలను కృంగదీయవు వ్యాధులు మనలను పాడద్రోయవు బాధలు మనలను కుంగదీయవు వ్యాదులు మనలను పాడద్రోయవు విశ్వాసమునకు కర్త అయినా ఏ మన అండ విశ్వాసమునకు కర్త అయినా మన అండ yuddam yehova de yuddam yehova de yuddam yehova de యుద్ధముయహోవాదే ఏరికొగోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా ఏరికొగోడలు ముందున్నా ఎర్ర ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాది అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జి ంచు సింహము వల్లె వచ్చిన యూ గోత్రపు సింహమైన ఏ మన అండం యూదా గోత్రపు సింహమైన ఏ మన అండ యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధమూయ హోవాదే హల్లెలు ప్రైజ్ లో అంట బ్రదర్ మనోజ్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటు ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నిలయడా నీవేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ కునిలయుడా య్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా ఏ దియు ఆసింపకయే ప్రేమించితివి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 శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే శిలువ మానుపై రక్తము కార్చి రక్షించి తీశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే ఈ సయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము దారాలముగా దయచేయువాడవు దహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి నా కొరకు సర్వము దారాలముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధంతోనూ అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతోనూ అనుక్షణము ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి సియోనులో వారు నిలచెదరు నీ వలన బలము నీ సన్నిధి సియోనులో వారు నిలచెదరు నిలువర రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృపపోంది సేవించదను తుది వరకు రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృపపోంది సేవించదను తుది వరకు ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడ ఈసయ్య కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఈసయ్యా కణికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈసయ్యా కణికర పూర్ణుడా మనోహర ప్రేమ ప్రైజ్ సంఖ్యాకాండం సంఖ్యాకాండం ట్వంటీ ఫైవ్ చాప్టర్ సంఖ్యాకాండం ట్వంటీ ఫైవ్ చాప్టర్ ఇంగ్లీష్ లో నంబర్స్ అని ఉంది ఓకే రెండో వచ్చిన ఒక్క విషయం ఫస్ట్ ఇది ప్రేర్ చేసుకుందాం చూదు హెస్ ప్రభా ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాను మీరే మాకు సహాయకుడిని నడిపించి పరిశీలిస్తారు హెసర్ ప్రభ సంవత్సరం మీద మీరే మాకు కాపరి మీరే మాకు రక్షకుడు మీరే సంస్థం ఆధారం మీరే మళ్ళీ సంస్థ మీరు ఉంది మీరే మాకు సహాయం చేయమండి అడగని కాల్ చేసి మా సబ్బుద్ధి తొలగించి మా ప్రవర్తన దగ్గర మీరు ఏళ్ళు మనం చేస్తున్న చదువు అప్పుడు యహోవా మోసేకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు యహోవా మోసకు ఇలాగే ఇచ్చాను ఆ కాలంలో ఏమి మాట్లాడుతుంటే ప్రవృత్వంతో మాట్లాడుతుంటే దేవుడు ఆ కాలంలో ఒక ప్రభుత్వకు ఏర్పడుతుంది ప్రభుత్వం మాట్లాడే ప్రభుత్వపై ప్రజలకు చెప్పాలా తన ప్రజలకు చెప్పాలా ఎందుకంటే తన బిడ్డలు ఏం చేస్తుండే ఎప్పుడు ఏం చేస్తుంది రెండు తరం కలిగి జీవేసేవాళ్ళు ఇస్ వెరీ ప్రజర్ కానీ మళ్ళావి దేవుడు చేస్తుంది ప్రేమించి ఏం చేస్తుండే ఒక ప్రవర్తక ఏం చేస్తున్నాను దాని మాట ఎందుకంటే నేను ఉన్నానని వాళ్ళు తెలుసుకోవాలి మోసే చెప్తాడు ఆ ప్రజలకు పోయి చెప్పమంటే ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడను అని పోయి చెప్పమంటాడు పరో దగ్గర పోతే ఉన్నవాడంటే ఎల్లప్పుడూ ఆయన ఉండే దేవుడు జీవం దేవుడు ఎప్పుడు ఇక్కడ యాజకుడైన అహరవును మనముడును ఎలియాజరు కుమారుడనైనా పినేహాసు యాజకైనా మనముడు ఎలియాజరు కుమారుడనైనా పినేహాసుమారు ఇ్రా ఎలియుల శిత్తిములో దా దిగి ఉండగా ప్రజలు అలా సిరియాతో దిగిన మోయపు రాజు ఏం చేస్తున్నట్టు అక్కడ అక్కడ చదువు బ్రహ్మలో హలో హలో చదువు బిరాజు అప్పుడు మళ్ళా మో రాజు అది ఉండండి బేదర్ ఇస్రాయల్ల సిద్దిములో దిగి ఉండగా ప్రజలు మోయాపుర్ చదువు బ్రీద్ధంలో దిగుగా బేదరు ఒక్క నిమిషం ఉన్నాను బెదర్ చదువుతున్నాను ఓకే ఓకే బ్ర మోయబుర్ అండ్రతో వ్యభిచారం చేయసాగిరిస్తుంట మోయతో దిగి ఎపిచారం కూడా సాగిపోతే అది దేవుడు జీవిస్తున్నాడు అది చూసి ఎవరు చెప్తున్నాడు మోసకు అక్కడ ఎపిచారం అంటే చాలా దేవునికి చాలా కోపం అంటే ఇంత కోపం పుట్టించలేక వాళ్ళది వాళ్ళకు చేస్తున్నాడు చదువు బ్రదరా ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా ఆ స్త్రీలు తన దేవతను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలను నమస్కరించి అలా వాళ్ళు ఏం చేసిండ ఆ స్త్రీల మీద వాళ్ళ దానిలా పడిపోయి వాళ్ళ భోజనం పిలిచి వాళ్ళ దేవత దగ్గర పెట్టిన దేవ చూస్తాం దేవత దగ్గర పెట్టి ఏం చేస్తారు అది పంచను ఉంటారు అలా భోజనం పిలగా వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళతో సాంగేత్యం చేస్తుండటంట విలువగా అక్కడ అట్లు ఇస్రాయలీలు బయల్ బయల్బేరుతో కలిసి కొని నందున వారి మీద కోపము రగులు కొని అనలియా ఇజ్రాయల్ కు ఏం చేస్తుండ్రు సపరేట్ జష్మగా పెడుతున్నాడు పచ్చ కానీ వీళ్ళు ఉండగలేకపోతున్నారు నా బిడ్డలు ఏం చేశా పచ్చ ఉండాలా నన్ను ప్రేమించాలా కానీ ఏమేం చేస్తుండ్రు వాళ్ళ విచారం చేసి వాళ్ళ బయలుదేవతకు మోకి వాళ్ళ దగ్గర కూర్చొని సాంగేతం చేస్తుండ్రు అన్నమన్నం చేసి వాళ్ళ సాహసంలో పడిపోయిన వెళ్ళి అలా లీయా ఇప్పుడు ఇలా ఆత్మీయంగా చూస్తే ఏం చేస్తున్నారు అలా మనం చూస్తున్నాం కొన్ని దినాల చిన్నదన వాక్యం ద్వారా మనం పరిశుద్ధ తరండి ఏ ఏం చేస్తానా కొండలు వైపు పారిపోను కాక అలా లీయా అంటే ఆ కాలంలా జరిగింది ఈ కాలంలో అవి జరుగుతుంది అలా ఈ కాలంలో చూస్తే సంఘాలు ఏంది క్రిష్మ తాత పెట్టుకుంటారు త్రీ పెట్టుకుంటారు అలా పాస్టర్ ఎట్లా చెప్తే ఇంటి ఉండు వాక్యం ధ్యానం చేయలేదు రారక ఏ కీలలో చేస్తున్నాయి అని ఏం చేస్తున్నారు అలా ఆత్మీయ అభిచారంలో ఉన్నారు ఆత్మీయారంలో ముఖ్యంగా ఆత్మీయ నేత్రాశనే అభిపారం దేవకుణం వ్యభిచారం కానీ ఇక ఇక్కడ చూస్తే యహో కోపం రగులుతుంది ఇప్పుడు బి దేవుని కోపం త్వరగా వస్తుంది అలా దేవుని కోపం త్వరగాస్తుంది కానీ మనలు కొందరు దాగిన ఉన్నారు సపరేట్ చేసిన వాళ్ళు కొందరు దేవుడు ఏం చేస్తు తన ప్రార్థన కోపం ఏం చేస్తుండ్రు తెలారుకుంటు అలా ఇక్కడ చూస్తాం మనం ఇక్కడ ఇక్కడ చూస్తాం అధ్యాయంలో అప్పుడు యహోవా మోసేతో ఇట్లా నేను అప్పుడు యహోబా మోసేతో ఇట్లా నేను నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని నువ్వు ప్రజల అధిపతులను తోడుకొని లీడర్ని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితేయము అలా ఏమంటారు అధిపతి అధిపతిని ఎట్లా ఉండాలా అని ఖండించేలాగా ఉండాల ఆ షూరు ఎదురు కదా ఏం చేస్తున్నాడు వాళ్ళకు ఊరి తీమంటుడు ఎందుమంటే ఏమంటుడు వాళ్ళు ఉండడానికి వీల్లేదు భూ యోగంలో ఆ అభిమంటుడు ఊరి తీస్తు బైబుల్స్ వాళ్ళ విగ్రహాలు వాళ్ళకు ఊరవుతాయి అలా ఊరి తీమని అప్పుడు చెప్తాగా అప్పుడు ఏం జరిగింది అక్కడ అప్పుడు యహోవా కోపాగ్ని ఇస్రా మీద నుండి తొలగిపోవునని చెప్పాను అప్పుడు యహోవా ఇజ్రా కోపం తొలగిపోయి చెప్పాను హలో వీళ్ళు ఊరి తీస్తే ఉంటే ఉండకుంటే అప్పుడు కోపం చెల్లార్తుంది కోపం కోనని చెప్పాను కాబట్టి మోసే ఇస్రాయలీల న్యాయ న్యాయాధిపతులను పిలిపించి వీలో ప్రతి వాడును బయల్బయారుతో కలుసుకొని నా తన తన వంశంలోని వారిని చంపవలనని చెప్పాను హలో ఇస్రాయల్ని పెద్దలను పిలిచి తను బయలుదేరుతాను కొంటున్నా వాళ్ళకి తీసి చంపవాలని ఊరి తీయమన్నారు దేవుని ఆజ్ఞ వచ్చింది దేవుని ఆజ్ఞ ఎట్టు తీవ్రంగా వచ్చింది కోపంతోని మోసే దగ్గర మోసే చెప్తున్నాడు తీరు ఊరి తీసేమని ఇంకేమంటారు ఇదిగో మోసే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గోడారం వారము న ఏడ్చు చూడిన సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను సర్వ సమాజం యొక్క కన్నులు ఎదుటను మోదవుతున్నాను ఇస్రా ఎలిలో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చను అలా సహోదరు మిద్రాని తీడుకోవచ్చను యాజకుడైన అహరోను మన్వడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాస్ అది చూచి ఎవరంట యాజకైన అరోను మనవడు అది చూసినంట అక్కడ చూస్తే ఎంతో మంది సచ్చిపోతున్నారు అక్కడ చూస్తే అంత రొమ్మ కొడుతుండ్రు ఎందుకు ఇట్లా చేస్తున్నంటే దేవుడు ఏం చూసి ప్రేమిస్తున్నాడు కదా దేవుని ప్రేమ పక్క పెట్టి వాళ్ళకు పాపంకు వాచ్యం వాచలా కలిగింది వాళ్ళకు పాపంకి ఏం చేసింది వాచేలా కలిగింది అలా అలియా నీ వాకిల దగ్గర కయ్యము నువ్వు ఎందుకు చోట ఇచ్చినావు కయ్యంకు చెప్తాను నీ వాకి దగ్గర పాపం కూంచుకొని ఉన్నది అంటే ఇక్కడ చూస్తే దేవునికి కోపం ఇంత భయంకర వచ్చిందంటే నా బిడ్డ నాకు సపరేట్ గా ఉండాలంటే ఏం చేస్తుండ్రు వీళ్ళు నాకు విరోధంగా తిరుగుబాటు చేస్తుండ్రు అని అప్పుడు చేస్తే అందరూ సమాధ మందిరంలో గుడాలంలో అందరూ ఏడుస్తున్నట అక్కడ అందరూ ఏడుస్తున్నట్ట అందరు సచిపోతే ఎట్లుంటుంది అట అలా చాలా ఏడుస్తున్నారు మన జీవితం ఈ తెగుల నుంచి ఎంతమంది చచ్చిపోతే ఏడుపు వచ్చిందా లేదా ఎంతమంది తెగుల నుంచి చచ్చిపోతేనే ఉన్నారు ఏడుపు ఏడుపు ఎక్కడ చూస్తే ఎప్పుడు కింద ఇక ఏర్పు ఏర్పు ప్రతి కుటుంబం ఏర్పు ప్రతి కుటుంబం దుఃఖంతో కలిగిపోయింది ఎందుకు అంటే అది కోపం వలన అలా సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని ఎవరంట అలా అరాను మన్మడు మన్మడు కదా మన్మడు సమాజం మా పేద ఫినివాస్ ఆయన పేరు మనోడు ఫినివాస్ ఫినివాస్ ఏం చేస్తున్నట్ట రోషంగా లేచినట ఏం చేస్తున్నట్ట ఆయన రోషం లేసుకుంటే ఈట చేత పట్టుకున్నట ఈ పాపం సహించకపో ఆయన ఏం చేస్తున్నట్ట దేవుని కోపం చెల్లాలంటే ఏం చేయాలా ఈట లేచి మనం ఏం చేస్తున్నట ఈట లేసి పోతుడు ఇప్పుడు మనోడు ఈటను చేత పట్టుకొని పడక చోటునికి ఆ ఇష్ట వెంబడి వెళ్ళి అలా దూసిపోనట్టు పొడిచాను అంటే పూర్తిగా సంపేగా పూర్తిగా దూసిలుగా పొడిచుంట రోషంతో దేవుని పక్షంగా రోషం రోషం తెచ్చుకున్నట్టు ఆ పాపం నుంచి అలాయ మనం బి ఎలా పాపం నుంచి మనం బి రోషం తెచ్చుకోవాలా అలా లియ అలా ఈట అంటే మన దేవుని వాక్యండి సైతాన్ని ఏం చేయాలా దాని రాజ్యం మనం ఏం చేయాలా తీసి పడేసేయాలా అది పాపంకు వాళ్ళ దాసుడు జనకుడు వాడు కానీ దాన్ని తీసి దేవుని రాజ్యం కట్టబడాలా ఈ కొత్త మనం చూస్తాం ఇప్పుడు అలా అయితే ఈట తీసి ఏం చేసిన పొడిచేసినట పోయి రోషంగా లేచి దేవుని పక్షంగా అప్పుడు ఇస్రాయేలీలో తెగులు నిలిచిపోయాను అలా అప్పుడు ఏమైందట ఇజ్రాయేల్ తెగులు ఆకిపోయినంట అలా అలీయా అప్పుడు దేవుడు సాక్ష్యం చెప్తున్నావు దేవుడు ఒక సాక్ష్యం మంచిగా పలుకుతున్నక్కడ జీవితం కింద మనం చదువు బ్రదర్ ఇరవై నాలుగు మంది ఆ తెగుల చేత చనిపోయి అలాగ ఇరవై మంది ఆ తెగుల చేత చచ్చిపోయి ఎందుమంటే వాళ్ళ పాపం వాళ్ళకి ఏం చేసింది మనందారి తీసుకువచ్చింది అలా అలియా దేవుడు ఏం అడుగు ఏం అడుగుతున్నాడు ప్రేమించి ఆరాధన చేయని ఆజ్ఞలు కంటు అలాది అయినా కానీ పాపం ఏం చేస్తు వాళ్ళ ఇస్త్రీకు ఏం వార మోబి ఇస్త్రీలకు చూసి ఏం చేస్తున్నాడు వాళ్ళ వలలు పడిపోయి అన్నదిగా దేవునికి కోపం పుట్టి చిరి అప్పుడు యుహోవా మోసకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చను అప్పుడు యుహోవా మోసకు ఇలాగే ఇచ్చ మోసతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ యాజకుడైన అవరోను మనుముడును ఎలియాజరు కుమారుడైన పినేహాసు రాజ్యమైన చెప్తుంది ఫినియాజు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఓర్పలేక దానిని పట్టినా ఇస్రా ఎలియుల మీద నుండి నా కోపము మళ్లించను గనక నేను ఓర్వలేక ఉండి ఇస్రా ఎలియులను నశింపజేయలేదు ఏం చేసినట్ట ఆయనవి ఉరవలేదంట ఫినియాదు ఏం చేస్తుంట ఆ పాపం ఊర్రలేక ఏం చేసినట ఈ తెగులు ఆపాలన్నీ చేసిన పాపాలకు ఏం చేస్తుంటే శిక్ష దేవుని తెగులు ఆగిపోవాలని అప్పుడు చెప్తున్నా అక్కడ ఊరలేని ఏం చేసినాడు వాళ్ళిద్దరిని ఏం చేసి ఈట ఏం చేసి పూర్తిగా పొడిచి సంపేసినాడు అక్కడ జీదు పరిచేదో కాబట్టి నీవు అతనితో ఇట్ల కాబట్టి ఇట్లా నువ్వు అతనితో నేను సమాధాన నిబంధనలను చేయిచున్నాను అలా అది ఎవరితోపా చేస్తున్న సమాధానం సమాధాన నిబంధన చేస్తున్నాను లేదా ఒక ప్రామిస్ అయిపోతున్నాను వాళ్ళతో చదవాలా బ్రదర్ చదువు అది నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానములకు కలిగి అలరియా నిత్యం నిర్మణ అది ఏం నిర్మ యాజకది అతనికి అతని సంధానికి అంటే పీడి పీడి నేను చేస్తా అంటున్నాడు హలలుయా ఎలయనగా అతడు తన దేవుని దిష్య ఆసక్తి గలవాడై ఇస్రాల నిమిత్తము ప్రాయచిత్తము చేశాను అలలుయ్యా అన దేవునిషంలో ఏం కలిగినట ఏం కలిగి ఆసక్తి కలిగి అలా ఇస్రాయల్ నిమిత్తం పాసి దేశం హలలుయా దేవుని నిమిత్తం హలో అలియా అల అలియా చెప్పంటే మనం ఏం చేయాలా దేవుని పక్షంగా మరి రోషకం పోషంగా ఉండాల సైతన్ దేవుని పక్షంగా ఉండి సైతన్ ఏం చేయాలా దాన్ని కూల్చేయాలి దాని రాజ్యం కూల్చేయాలి అలా అలియా ఎందుమంటే దాని రాజ్యం కూల్చబడదు ఇప్పుడు ఎందుకంటే దేవుని రాజ్యం మన భూలోకంలో తాపింపకాల అలా అలియా వాడు ఏం చేస్తున్న పాపంలో తీసుకుపోయి నరకంలో తీసుకోబోతుండే వాడు అలా మలంబి ఏం చేయాలా మనం రోషం పోషన్ తెచ్చుకొని దేవుని ప్రజలతో ప్రేమతో చెప్పి స్వార్థ చెప్పి శిల్వ చెప్పి బాగా ప్రార్థన చేసి అలా వాళ్ళ దేవుని దగ్గర మరణించాలా లేకుంటే అనేకుల మందిరికి ఏం చేస్తున్నాడు మనం చెప్పకుంటే అనేక మందిర్లు దేవుని తెగుల నుంచి వాళ్ళ నరకం పోతారు అలా లియా చదువు చంపబడిన పేరు జిమి చదువు అతడు సిలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు అలా లియా తన పితనైనా ప్రధాని అయిన సాలు కుమారుడు అంటే చూస్తే ఇక్కడ చూస్తే ఏం చేస్తుంట దేవుని కోపం ఏ దేవుని కోపంకి ఏం చేస్తుంటా అను మన్ముడు ఆసక్తి కలిగి ఉండటంట అలా అంటే మనం దేవుని పక్షంగా ఉండాలి ఎట్లా ఉండాలంటే ఇక్కడ చెప్తాం మనం అలా లియా కొరంతి నాని పత్రిక చూడుగురారు కొరంతి ఒకటో కొరంతి పదమూడు పదహారు చూడుగరారు పదహారు పదమూడు పదమారు పదహారు పదమూడు చూడు అంటే పదమూడులో పదహారు ప్రదర్ ఫస్ట్ సిక్స్టీన్ చాప్టర్ థర్టీన్ వర్డ్స్ ఉండు అలాయా నిమంట్రుడు ఇక్కడ మెలుకుగా ఉండు విశ్వాసం నిలకడగా ఉండుడి అల ఏసు ప్రభు కోసం విశ్వాసం నిలకడ ఉండడి పౌరుషం గలవారై ఉండు అల మీరు పౌరుషం కలగాలి ఉండడు అలది ఎట్లా ఉండాలా పాపం విషయంలో పౌరుషం తెచ్చుకోవాలా పౌరుషం మన దేని తెలిసి పౌరుషం వస్తుంది మీ అన్నాడు అట్లా అన్నాడు దీని చెప్పి అలలియా పిల్లలతో చెప్తే పౌరుషం భార్యతో అయితే పౌరుషం వచ్చేది కానీ మనం మాకు అది దేవుని కోసం పౌరుషం నిలబడాల పౌరుషం తెచ్చుకొని బలవంతులై ఉండు బలవంతులై ఉండు హలలీయ ఏమంటుడు బలవంతులు ఉండాలి హలలీయా ఏం మనం బలవంతులు ఉండాలి బలైన ఉండదు అలలి దేవుని ఆత్మ ధర మనం వాక్యం ధర బలవంతులు ఉండాలా దేవుని వాక్యం కట్టుకొని మనం పెట్టుకొని ఎప్పుడువి యుద్ధ సూర్యులు ఉండాలి నిలబడి ఉండాలా అలాగే మనకు రాత్రి పగడుపుడా యుద్ధం మనకు ఈ పోరాటం ఆత్మీయ పోరాటం ఈ షరీల పోరాటం పగడుపుడా చేస్తారు కానీ ఈ ఈ ఐదాల నుంచి చేస్తారు ఈ ఐదుతోని వాడు దానితో గెలవలేదు వాక్యం అనే ఐదం కడగం నుంచి మనం గెలవగలం వాక్యంనే ఐదే ఒక్క వాక్యం చూస్తాం బ్రయా దేవుని ప్రేమ ఎట్లుంది మనం చూద్దాం యువన్స్ వార్త ఎనిమిది చదువు బ్రయర్త ఎనిమిదిలో ఎన్నో వచ్చిన ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి చదువు ఫస్ట్ నుంచి కొండకు వెళ్ళాను తెల్లవారు కానీ ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకి వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చూడెను దేవుడు ఏం చేస్తుంటే కొండ పోయి ఆ కొండ అందరికీ దేవుని యొక్క రాజ్యం కోసం భోజిస్తున్నాడు అలా శాస్త్రులను పరిసయులను వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టి సార్చిన పరిసత్తు ఎప్పుడు ఏం చేస్తుడు వీళ్ళేంది ఎప్పుడు ముళ్ళ లెక్క ఉంటారు పొడుసు లెక్క ఉంటారు పొడుసులైతే ఉంటారు వీళ్ళకు ముల్ల కుంపలు చెప్పొచ్చు వీళ్ళు సార్ చెప్పేదాన్ని ముల్లలు చెప్పొచ్చు అని అయితే వాళ్ళు మధ్యన నిలబడి ఒక వ్యభిచారం తీసుకొచ్చి మధ్యన నిలబడినట బోధ ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడేను ఈ స్త్రీ వ్యభిచారం చేసే పట్టబడను అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా అట్టి అభిచారం చేసేస్తారు రాళ్తో చంపబడను మోస ధర్మశాస్త్రం చెప్పిన కదా ఆయన చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన అడిగిరి శోధించి అంట అక్కడ చూడు మళ్ళా చూడు మీద నేరము మోపవలనని ఆయనను శోధించు ఇలాగున అడిగిరి వీళ్ళు ధర్మశాస్త్రం చూసుకొని వస్తున్నాడు మోస మోస చేసిన ధర్మశాస్త్రము చెప్పి శోధించుకుని యేసు చూస్తున్నాడు అందరు ఉదయం కనిపిస్తుంది అందరు వీళ్ళేం చెప్తుందో తెలియదా దేవుని కానీ అక్కడ జ్యూసి ఓపికతోని మళ్ళా శోధించొస్తుంది అప్పుడు ప్రభు చెప్తున్నాడు అయితే ఏసు వంగి నేల మీద బ్రేలితో ఏమో రాయి చుండే రాయిస్తున్నాడు వారాయనను పట్టు వదలగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మీలో ఎవరిలో పాపం లేకుండా ఆ వ్యక్తినే రాయాల మీలో ఎవ్వరు పాపం ఉండదు ఒక్క పాపం ఉండదు ఆ వ్యక్తినే రాయేసి మొద మొదటి రాయేసి చంపేవలను అని చెప్తుండే జరిగి ఏం జరిగింది అక్కడ మరలా వంగి నేల మీద రాయిచుండెను వార మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వారి ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళి అలా ఎందుమంటే వాళ్ళ పాపం వాళ్ళ ముంగట కళ్ళ కనిపించిందంట వాళ్ళ పాపం ఆ పెద్దవాళ్ళకి చిన్నవారు అంటే అక్కడ చూసే ఆ కాలంలో పెద్దవాళ్ళకి చిన్నవారు పాపంలో మునిగి ఉన్నారు ఈ కాలంలో పెద్దవాళ్ళు చిన్నవారు సుదోపడ్డంలో ఎట్లుంది చిన్నవారి నుంచి పెద్దవారు ఇప్పుడు మీ చిన్నవారి నుంచి పెద్దవారు అందరు పాపంకు పూనుకున్నారు వాళ్ళు అందరి పాపంలో పూను కనుక చూడండి చూడండి దేవుని యొక్క ప్రేమ ఎట్లా ఎలాడుతుంది ఏం మంచి నరకం పోదు ఆ కాలంలో యువ అంటే ఏం చేసి పాపం సహించింది దేవుడు ఆ కలవరిస్తులో ఏం చేసిండు ఈ లోకం అంత పాపం అయినా భుజం మీద వేసుకున్నాడు లోకంకి వచ్చిన శిక్ష ఆయన పొందినడు నిత్య ఆయన పొడిచినారు చేసిను వాళ్ళు ధ్యానం చేసింది కదా ఉమ్మినారు పరిశ్రే సదులే అందరికొని విగ్రహం చేస్తున్నాడు అయినా కానీ వాళ్ళ గుర్తు లేకపోయినరు ఒక్కసారి ఏం చేసిన అందరి కోసం చేసి చచ్చిపోయి తిరిగి లేచి ఇంత పాపం చేస్తుండే ఇంతవరకు పాపం వాళ్ళు గ్రహించలేకపోతుండ్రు ఎందుమంటే పాపంని ప్రేమించి వారు ఏసు ప్రభుని వెలుగుని చూడలేదు కనుక ఆ ఇస్త్రీ మన చూస్తే దేవుడు చూస్తే ఆ ఇస్త్రీ లేకుంటే మన ఏమది ఆమెకు నరకం వస్తుండే ఆమెకు చంపేస్తుండే కానీ పాతకాలం పాపం చేసిన రాతని చంపాల కానీ ఏ శుభ్ర అడ్డుగా ఉన్న కనుక ఏం చేసింది ఆ పాపం అనే రాళ్ళనే శిక్షతోని పొందింది ఇంకా ఏమంటారు అక్కడ అందరూ ఏం తన ముంగడు పాపం అంతా కనిపించినకు నేను పాపిని నేను పాపిని అని ఏం చేసిండ్రు ఆ రాళ్ళు లేచి ఏనుక తిరిగి పాలిపోయింది అప్పుడు ఏసు ప్రభు ఒక మాట చెప్తుడు చూచి చూడండి ఎంత మంచి మాట అమ్ముతుంది ఈ నిర్ణయంతో పరిచేదాలు ఇది ఎపిచారం ఇది పాపం చేసే పట్టబాటు అని ఏం చేస్తుండడు కోపంతో ఈర్చ పదతోని కానీ మన ప్రభు ఏమంటాడు అమ్మా అమ్మా అని చూడండి ఎంత శిక్షంపలేదా చదువు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను లేదు ప్రభువా నేను లేదు ప్రభువా అందుకు ఏస్తూ నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పను అలా ఎట్లా చెప్తులు ఆయన ప్రేమ మాట ఎట్లు ఎంత ప్రేమలో పొంగి పారుతుంది ఆ స్త్రీ ఉదయం కరిగిపోయిందేమో ఆ మాటలకు స్త్రీలో ఏం అంత పూర్తిగా ఏమో వల్లు జల్లు మడుతుంది అది చూస్తే ఇక పాపం చేయకమ్మా పోయని ఏం చేస్తున్నాడు ఆ స్త్రీకు వాళ్ళ రక్షణ కలిగించిండడు దేవుడు ఇక పాపం చేయకు అమ్మా ఇక పాపం చేయకు నేను మీకు శిక్ష శిక్షకు ఎవరు ఇవ్వాలా ప్రభుకే శిక్ష ఇస్తాను అంత ఆథరడీ ఉంది కానీ ఏమంటున్నాడు పాపం చేయకమ్మా పోవని ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తు శ్రమిస్తున్నాడు ఆయన ప్రేమ వెళ్ళార వెల్లాడ చేస్తున్నాం కానీ ఆ సిల్వల ప్రేమ మన యువన్ చెప్పినట్టు మనం ఇంతమంది వాక్యం చేస్తున్నాం కదా ఆయన ప్రేమ ఎట్లుంది ఆ ప్రేమ చెప్పాలా ఆ ప్రేమ ఏముంది మన్నని ఓడించి ప్రేమ సమాధిని ఓడించి ప్రేమ అలా గెలిచిన ప్రేమ సిలువలో వెళ్ళాడుతుంది పొంగి పారుతుంది ఆ ప్రేమ ప్రజల్లో ఉదయంలో కావాలంటే నువ్వు నేను ఏం చేయాలా ఫినియా దగ్గర గెలిచి ఏం చేసి చేసి ఆ పాపం అనే ఆ జనుకుల నుంచి ఏం చేయాలా దాని ప్రజల్ని మరి ఈ వాక్యం ప్రేమ తన ఆ సిల్వ దగ్గర మనం నడిపియాలా మనం మీ ప్రేమతో ఏసుపురావు స్త్రీకి ఎంత ప్రేమిస్తున్నాడు అమ్మ నేను మీ శ్రీకరించంటే ప్రేమిస్తున్నాడు అక్కడ అలా మనం ఇతల ప్రేమ దేవుని సిల్వర్ చూసిన ప్రేమ ఇతరులు చూపిచ్చి అమ్మ ప్రేమ పాపం చేయకుండా పాపం శ్రీని మరణిస్తూ జీతం మరణం మరణం నరకం అది రెండో మరణం అది నోన్నో మరణం భయంకరం ఉంటుంది అగ్గికుండం అమ్మ మీరుగా పాపం చేయకుండా దేవుని దగ్గర రాండి ఆ సిల్వలు చూడండి మీకోసం కార్చును నా కోసం రక్తం కార్చునని ఆ సిల్వ స్వార్థం అని చెప్పి ప్రజలకు దేవుని దగ్గర తిప్పాలా దేవుడి చిన్న వాక్యం దీవించ పరిశుద్ధ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఈ సయానికే వందనాలు ప్రభా తండ్రినికే స్తులు నాయన స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా తండ్రిని కృపలు మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ని కంటి పాపవలే కాపడి దినముకు తండ్రిని ఒక నూతనమైన కృపా శక్తి బలం మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ అయ్య నీకే యుగ యుగములకు కలుగును గాక అలే తండ్రి దినం వాక్యం ద్వారా ప్రభాని స్వరం ద్వారా మాట్లాడిన ప్రభ కాబట్టి పినేహాసు తండ్రి ఆ యొక్క చేస్తున్న వాళ్ళను చూసి నాయన ఓర్వలేక సహించలేక ప్రభా నాయన తండ్రి ఆ ఈట చేత పట్టుకొని వాళ్ళిద్దరినీ సంహరించినాడు ప్రభ అప్పుడు ప్రభ మీ ఉగ్రత ప్రభ మీ తెగుళ్ళు ఆగిపోయినాయి ప్రభ కాబట్టి ప్రభ ఈ రోజు ప్రభ నాయన మేము ఆత్మీయంగా ప్రభ ఈ రోజు నాయన అనేకులు క్రైస్తవులందరూ నాయన వ్యభిచార మాధ్యమ మత్తులోనే ఉన్నారు ప్రభ కాబట్టి ప్రభ వాళ్ళందరికీ ప్రభ ఆ మత్తుల్లో నుంచి మేము విడుదల ఇవ్వాలా ప్రభ ఆ చరాల మేము విడిపించాలా ప్రభ ఈరోజు ఎంతో మంది దేవుని బిడ్డలు వాక్యానుసారంగా నడుచుకునే జీవితం లేదు ఆజ్ఞ అతిక్రమించి జీవిస్తున్నారు ప్రభ కాబట్టి ప్రభ ఆమె వేసే కాబట్టి ప్రభ ఆమె పాపం చేసింది ప్రభ కాబట్టి ఆ పరిచయలు శాస్త్రులు వాళ్ళందరూ వచ్చిన ఆయన వాళ్ళలో పాపం ఉన్నప్పటికీ కూడా వేషధారకుల్లాగా వచ్చి ప్రభ ఆమెని కొట్టాలని రాళ్లతో చంపాలని చూసినారు ప్రభ మిమ్మల్ని శోధించినారు ప్రభ కానీ మీరు ప్రతి మనిషి హృదయ అంతరంగము ఎరిగిన దేవుడో ప్రభ మేము పాపంలో ఉన్న వాళ్ళమా పాపంలో మా హృదయం ఎలా ఉంది మా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి మా నడవడిక ఎట్లా ఉంది సమస్తం మేము ఎట్లా జీవిస్తున్నాం ప్రతిదీ మీ కళ్ళు తేటగా చూస్తాయి ప్రభ ఈ లోకాన్ని మోసపరచవచ్చు ప్రభ వేషధారికుల్లాగా ఉండి కానీ నిన్ను మోసపరచలేం తండ్రి కాబట్టి మీరు మనుషుల హృదయం అంతరంగం నెరిగిన దేవుడు కాబట్టే ప్రభ ఆ రాళ్ళు వేసే ఆ పరిశీలు శాస్త్రులకి ప్రభ వాళ్ళకి మీరు జ్ఞాపకం చేసినారు వాళ్ళ పాపాన్ని ప్రభ కాబట్టి ఎవరు కూడా ఆ స్త్రీ మీద రాయి వేయలేకపోయినారు ప్రభ కాబట్టి ఆమెను మీరు క్షమించినారు ప్రభ కాబట్టి మీరు నాయన వేషలనైనా క్షమిస్తారు కానీ వేషధారణని క్షమించరు ప్రభ కాబట్టి మాలో ఎలాంటి వేషధారణ ఉండొద్దు ప్రభ మేము నీ అడుగు జాడలేందు నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవాలా నీకు తగినట్లుగా మేము జీవించాలా నీ చిత్తాన్ని మేము గైకో నెరవేర్చాలా మా ఉద్దేశాన్ని మేము సఫలపరుచుకోవాలా ప్రభ తండ్రి అలాగే చెప్పిన పౌర మెలుకుగా ఉండమన్న పౌరుషం గలవారి తండ్రి విశ్వాసంలో స్థిరంగా ఉండమన్నవ ప్రార్థనలు పట్టుదల కలిగి ఉండమన్నావు ప్రభ కాబట్టి ప్రభ నీ నిమిత్తం మేము ధైర్యంగా ఉండాల ఎందుకంటే యుద్ధము యోహో అదే కాబట్టి లోకంలో ప్రతి పాపులందరినీ మేము నా తండ్రి ఆ పాపాల నుంచి విడుదల ఇవ్వాలా ప్రభ ఈ రోజు ఎంతో మంది చరల్లో ఉన్నారు ఆ చరల్లో ఉన్న ఇవ్వాలా ప్రభ నీ సువార్థ సర్వ లోకానికి వెళ్ళి మేము సువార్థ ప్రకటించాలా అనేకులను ప్రభ నీ రక్షణ మార్గంలోకి నడిపించాలా తండ్రి లోకంలో నిన్ను మహిమపరచాలా నీ చిత్తము మేము నెరవేర్చాలా ప్రతిదీ ప్రభ నీ యొక్క నామానికి ప్రభ తండ్రి మేము చేర్చాలా ప్రభ నీ నామాన్ని గణపరచాలా ఉత్సాహించాలా కాబట్టి ఆ నామాన్ని మేము స్తుంచాలా ప్రభ ఆ నామాన్ని మేము ప్రచురించాలా వాక్యందారా ద్వారా ఈ దినం దా నీ స్వరం ధర నువ్వు మాట్లాడినావు ప్రభ ఈ స్వరం మీ నుంచే కలిగిందని నేను నమ్ముతూ విశ్వసిస్తూ స్వీకరిస్తున్నాను నా హృదయంలో భద్రపరచుకున్నాను ఈ వాక్యం నా హృదయంలో ఫలింపులాగా మీరే దయచేయండి ప్రభా వాక్యం చెప్పిన మనోజ్ బ్రదర్ని కూడా మీరు దీవించి ఆస్వాదించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మసాత్యాలు బయలుపరచండి కుటుంబంలోని పరలోక శాంతి సమాధానం దయచేయండి రేణుకా సిస్టర్ రాకపోకలేందుకు కూడా మీరు తోడండి ఇద్దరిని విశేషంగా సేవలో మీరు వాడుకొని వాళ్ళకున్న ప్రతి అక్కర్లు ప్రతి చింతలు తీసివేయమని ప్రార్థిస్తూ అలాగే ప్రభా చంద్రశేఖర్ వన్న మను చంద్రశేఖర్ వన్న రవి బ్రదర్ వనాస్ బ్రదర్ బ్రదర్ అలాగే వాళ్ళ టీం అంతా ప్రభా ట్రైబల్కి వెళ్ళినారు అక్కడ పరిచర్యలు అక్కడ సేవలో మీరు తోడనండి విశేషంగా అక్కడ అనేకులు రక్షణ మార్గంలోకి రావాలా అనేకుల పాపాలు ఒప్పుకోవాలా అనేకుల బంధకాల నుంచి విడుదల పొందాలా వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గము త్రోవా సరళం చేయండి వాళ్ళకి ప్రతి చోట మీరే కంచి వేయండి మీకు అగ్ని దూత దేవదూతలకు అబదల పెట్టండి ప్రతి ఒక్కరి హృదయాలు కదిలేలాగా మీరే వాక్శక్తి వాళ్ళకు అనుగ్రహించి అక్కడ అనేకులతో మీరు మాట్లాడి వాళ్ళ హృదయాలను నాయన మీరే మార్చమని తండ్రి ఈ దినమంతా ప్రభా నైనా మీరే మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తూ నజరేడని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రభా అలానియ మీరు ఓనర్ చూసి ఫినియాస్ చేసిండస్ ప్రభా ఫినియాస్ కోసం ఒక మంచి సాక్ష్యం ఇచ్చిను అలానియ వాయిన కోసం అనే సొంత నిబంధన చేస్తున్నాను అలానియా మా కొత్త నిబంధన ఇచ్చింది ఎసు ప్రభా నా దేవానికి ప్రభా నా దేవాన్ని స్థోతం అక్రవరిశిలో ప్రభా అలలియా మా పాప శాప రోగాలు భరించి మూడో రీతి లేచి అలానియా మీ యొక్క కోసం మేము మీ పక్షంగా ఉండి సైతానరాజ్యం కోల్చేయాలా నా దేవాన్ని స్థోతం వాళ్ళ అనేక మందిలకు ప్రభా అలనియ నలకొండ ఫోన్కుండా అదే సో ప్రభా మేమైతే అనేక రక్షణ పాలి చెప్తాను మేము మేము పొనుకున్నాం మా మా మా ఆశని తుట్టుపరచమని ప్రార్థం అలా ఇ కష్టం నష్టం తొలగించి శరాలు స్వస్థపరిచి అలా నా దీవానికి శోతం చేస్తాం అలా ఐసు ప్రభ ఆ ఐస్సు నేను నా దీవానికి శోతం ఆ కల్వరిసీలో ప్రేమ పొంగి పారుతుంది సుప్రభ అలా ఆ ప్రేమ మాలోబి పొంగి పారాలా అలా అటీసీ ఉదయం మనసు దయచేయని అలలి అది ఆ శిల్వ దగ్గర ప్రజల పాపంల ప్రభ ఎంతోమంది ప్రభా చచ్చిపోయి అలా నరకం గురి అవుతుంది నాది మా దేశంని జ్ఞాపం చేసుకోండి దేశం దేశం స్వార్థ పోవాలా అలా ప్రతి దేశంలో ప్రతి ప్రభా సిటీల పడంలో స్వార్థ జరగాల వైరస్ ముట్టని తాకని స్వస్సపరిచి ఆరోగ్యం దచ్చండి వాళ్ళ ఆత్మ తెరవండి నువ్వే దేవుడిని శ్రీవాదర్శన తెచ్చి రక్షణ దచ్చండి వ్యాక్సిన్ శ్రతాన్ని పోషించండి నా దేవాన్ని స్థుతం మా దేశంలో పాపం తొలగించండి సుప్రభ అలా నా దేవానికి స్థుతం మా దేశంలో ప్రభా హలాది ఆ ప్రజలకు రక్షణ తెలుసుకోవాలా క్రైస్తుల సంఘం గొప్ప జన్మ జ్ఞాపకం చేసుకొని తెలుసుకోవాలా వాళ్ళి రక్షణ పొందాలా గొప్ప జన్మ నీ దగ్గర బలం శక్తి తెచ్చని కుటుంబంలో ప్రభా అందరు సేవ చేయాలా నీకు దిలి బ్రత ఉండి అక్కడ సేవ జరిగించి పశుతాతం బలంతో నింపి ఆ ప్రాంతం అంతా సేవ జరిగించి అనేక రక్షణ వారు హేసుకొని భారతలు నడిపించండి అన్నారంతో పోయి ఆ ప్రాంతం అంతా మీరు దిగండి అగ్గితమైన మీరు దిగండి మీ దూతల అనేక ఉదయం తెరవండి అనేక పాపాల రక్షణ పొందారా అక్కడ సేవలో వాడుకోండి ఇవాళకు మీ ఆత్మ అక్కడ కుమ్ కలిచని ఆత్మ ధర సైతం రాజ్యం కూల్చేసి అలాది ఆత్మని కడుగం ధర కూల్చేసి ఆ ప్రాంతం అంతా వెలుగు కలిగించి రక్షణ కలిగించి అలాది అలాది చక్రవర్తి బ్రహ్మ ఉంటే తాక్రీ బులంగా వాడుకొని పరిశుద్ధాత్మ విషయంతో నింపి ఆ బ్రదని ప్రాంతంలో వాడుకొని తన భార్య అగ్రహం వరం తిరిగి సంతానం కలిసి ఆ కుటుంబంతో వాడబడాలి సుప్రభ ఎందుమండి నిరాకరైపోయింది భయంకర దినాలు అలా ఎక్కడ పోయినా కానీ అందరూ ప్రజలు వేసుకునే రక్షణ పొందాలా పాప నొప్పుకోవాలా ఈ రక్షణ కృపాకారం ఎసుప్రభ మీరే సహాయం చేసం నిలబడి ఉండాలా అలాగే మేమందరూ మా కుటుంబ వాడబడాలా పతి కుటుంబం వాడబడాలా దేవం మీరు కారించిన ప్రశ్న మెయిన్ సోదు మిస్ ప్రభా ప్రభా మీ యొక్క సిల్వలో చూపించిన మహాకృప అలలీ అనాది మా మా కుటుంబంకు ప్రభా కే కుటుంబంకు మన వైరస్ బ్ర కుటుంబంకు ఆ కృప సమాధానం సదాకాలం మనందరికీ తోడు ఉండుగాక ఆమెన్ బ్రదర్ ఉంటాను